రోజు పది గంటలు కష్టపడి చదువుకునే వాడికి నువ్వు కష్టపడి చదువుకో అని చెప్పరు వాడికి ఏం చెప్తారంటే అప్పుడప్పుడు వెళ్ళి ఆడుకుంటూ ఉండరా అని చెప్తాను నేను అలా చెప్పేవాడి నా విద్యార్థికి లే అప్పుడప్పుడు వెళ్ళి ఆడుకోవడం మా అస్తమానం చదువుకోవడం అలా అలా పెట్టుకోకూడదు అప్పుడప్పుడు వెళ్ళి ఆడుకుంటూ ఉండాలి అని చెప్పేవాడు ఇంకో విద్యార్థికి రే నువ్వు కనుక నాకు నేను ఎప్పుడైనా మార్కెట్ ప్లేస్కి అక్కడికి వెళ్తూ ఉంటాను సైకిల్ మీద నాకెక్కడైనా కనపడితే ఐ విల్ బీట్ యూ నిజంగా బీటింగే నాకు కనపడడానికి వీట్లేదు అంచేతనే నేను అలా వస్తుంటే అలా అలా పారిపోయేవాడు అది వారికి ఎందుకంటే వాడు ఎప్పుడూ నడవడు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ ఉపదేశం అన్నది ఆ విద్యార్థి లక్షణాన్ని బట్టి మీరు దమమును కలిగి ఉండండి అని మీరు మాకు చెప్పారండి దాని అర్థం ఏంటంటే మేము స్వతహాగా మా స్వభావంలో దమము లేదు అదాంతులం మేము స్వభావంలో కాబట్టి అదాంతులంగా ఉండిపోయినాము అంటే భోగ పరాయణం ఇప్పుడు మీరు భేదవాళ్ళ కుటుంబాలకు ఎక్కడికైనా భిక్షకు వెళ్ళారనుకోండి వాళ్ళకి స్వామిజీ అనుగ్రహ భాషణ అంటే ఇంకా అక్కడి వైరాగ్యం గురించి చెప్పకూడదు వాళ్ళకి భేదవాళ్ళకి మీరు వైరాగ్యం ఏమని చెప్తారండి వాళ్ళు స్వామీజీ మీరు ఏదైనా మాకు అనుగ్రహ భాషణం చెప్పండి అంటే నాయనలరా మీరు మీ పేదరికాన్ని గురించి బెంగ పెట్టుకోకుండా రా మీకు ఉన్నదాంతో సంతృప్తిని కలిగి ఉండండి ఆఖరికి పేదరికంలోనే ఒక గుణం ఉన్నది కానీ మీరు మాత్రం ఆ ఈశ్వరుణ్ణి భజించుట అనేది మాత్రం మానద్దు అని చెప్తాం అదే జుబ్లీ హిల్స్ లాంటి చుట్టుకో భిక్షకు వెళ్ళామనుకోండి అప్పుడు వాళ్ళకేం చెప్తామంటే వైరాగ్యంగా జీవించటం అవసరం వైరాగ్యం లేకపోతే జీవితం వేస్ట్ అని భాగ్యం అంటే ఈ భోగ భాగ్యం ఈ కన ధన కనక వస్తు వాహనాలు భాగ్యం కాదు మరి భాగ్యం అంటే అవే భాగ్యం అని మేము అంటే అవి కాదు భాగ్యం మరి ఏమిటి భాగ్యం భాగ్యం విషయూ వైరాగ్యం ఇంద్రియ భోగముల వైరాగ్యము ఏదైతే ఉంటుందో అదే భాగ్యము అని చెప్పాలి కాబట్టి ఈ దేవతలు ఉన్నారు దేవతలు దేవతలంటే కైండ్ ఆఫ్ రిచ్ అండ్ ఎంజాయింగ్ పీపుల్ దేవతలంటే అర్థం కొన్ని తీసుకోండి దాని వివరణతో తర్వాత భాష్యకారులు వివరిస్తారు వై డ్ సపోజ్ సో దేవతలకి భోగాలు ఉంటాయి అక్కడ వాళ్ళు అన్ని అమృతం ఉంటున్న అమృతం పాఠం చేస్తారు బ్రహ్మా జ్యప్సరసుల యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి తుంబురుడు వీణ పట్టుకుని ఎప్పుడు పడితే అప్పుడు సంగీత కచేరీ చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇలా ఉంటారు దేవతలు అంటారు వీళ్ళు హాలీవుడ్ స్టార్స్ ఉంటారు చూడండి వాళ్ళే దేవతలు అంటారు వాళ్ళకి భోగాలే తప్ప భోగాలే భోగాలు మనిషి భోజనం అంతండి ఈ దేవతలు అప్పుడప్పుడు విందు చేసుకుంటాడు దేవతల విందులో మనిషి భోజనం ఖరీదంతో తెలిసిన ఐదు వందలు ఒక బేద కుటుంబం ఒక వన్ వీక్ కూరలు కొనుక్కుని బియ్యం కొనుక్కొని వండుకుని చక్కగా కడుపు నిండా భోజనం చేయొచ్చు వన్ వీక్ అది అక్కడ ఒకడు తింటాడు ఆ డిన్నర్లో నువ్వు హోటళ్ళలో డిన్నర్ ఐదు అండి అది కూడా చూడండి శర్మగారు ఇంకా నేను తక్కువ రాజకీయ హీ రోజ్ బెటర్ నా అసెస్మెంట్ దగ్గరకు వచ్చే పాత్ర ఇంకా ఓకే యూ నీ నాడు సర్ప్రైజ్ పాటు చూసారా అలాంటి భోజనం చేయకూడదు ఎందుకంటే తప్పదు భారతదేశం వేద దేశం అలాంటి భోజనం చేయకూడదు అలాంటి భోజనం ఉంటే దాన్ని జాగ్రత్తగా సంచీలో పొట్లు కట్టుకుని తెచ్చుకుని వెళ్ళకవలకైనా ఇచ్చి తర్వాత ఏదైనా కొంచెం నోట్లు వేసుకోవాలి మనం ఒక్కళ్ళు అలాంటి భోజనం చేసేటం ధర్మం కాదు అసలు అలాంటి భోజనానికి వెళ్లకుటే మంచిది భోజనం అంటే దేహం కోసం తప్ప భోగం కోసం కాదు ఈ దేవతలు ఉన్నారే వీళ్ళు అలాంటి పనులన్నీ చేస్తారు పేరుకి దేవతలే కానీ భోగ అంచేత వాళ్ళకి ఏం చెప్పాలి ధాన్యత ఇంద్రియ నిగ్రహం నేర్చుకోండి అని చెప్పాలి అది అదాంతులుగా ఉంటారు అంటే పొగరెత్తిన గుర్రములు అవి గెంతులు వేస్తూ పరుగులు తీస్తూ ఉంటాయి తప్పిస్తే నిలబడి ఉండడం వాళ్ళకి తెలియదు ఆ గుర్రాలకి పొగరే పొగరుమోతు గుర్రాల వలే ఉంటారు అదాంతులు మీరు దమం నేర్చుకుంటారా అని అయ్యా ఆ విధంగా మీరు మాకు బోధించారని మాకు అనుకుంటున్నాము అలా అర్థమైంది మాకు అని అర్థండి అని దేవతలు అంటే ఆయన ఏమన్నాడు తెలుసిన ఇతర ఆహా ఇతర అంటే రెండో ఆయన రెండో ఆయన అంటే ప్రజాపతి దేవతలకి తోటి మాట్లాడుతున్నాయని ఇతర ప్రజాపతి ఆయన ఏమన్నాడంటే ఓమితి సమ్య వ్యజ్ఞాశిష్ట ఇతి ఓం అన్నాడు అంటే తలకాయ పంపించి ఓం అన్నాడంటే ఎస్ మీకు బాగా తెలిసింది చక్కగా తెలిసింది అని అభిప్రాయం మంత్రం అయిపోయింది రెండో మంత్రం అథహనం మనుష్య ఊచుహూ అప్పుడు మనుష్యులు వెళ్ళారు దగ్గరికి మనుష్య దేవతలు వెళ్ళొచ్చేశారు వాళ్ళు ఉపదేశమే మనుషులు వెళ్ళారు వెళ్ళి ఆయనతో అంటున్నారు ఏమని బ్రవీతునో భవాని తమరు భవాన్ అంటే తమరు మాకు చెప్పేదారుగాక మా కొరకు ఉపదేశం చెప్పండి అని చెప్పండి మళ్ళీ తేభ్య హైతదేవ అక్షరము వాచ దీని పోతే వాళ్ళకి ఏదైనా అక్షరం మార్చి చెప్తాడేమో అంటే అదేం లేదు మళ్ళీ సేమ్ సిలబస్ అదే అక్షరాన్ని చెప్పాడు ఉపదేశం అని ఉపదేశం ఉపదేశం చేసే అడిగాడు తెలియాలి ఉపదేశం మంత్రం చెప్పేసుకుని వెళ్ళిపోవడం కాదు అర్థం తెలియాలి యజ్ఞాసిష్టమర్రా మీకు తెలిసిందా అని దీర్ఘంగా అడిగాడు అయితే వాళ్ళు చెప్తున్నారు యజ్ఞాశిష్మేతి హోచుహూ తెలిసిపోయింది మాకన్నారు చక్కగా తెలిసిందన్నారు ఏమిటి తెలిసిందో చెప్పండి అని మళ్ళీ అన్నాడే అది మీరు ఫిలప్ చేసుకోవాలి దత్తే తిన ఆత్త మీరు మాకు ఉపదేశం ఏం చేశారంటే దత్త ఇవ్వడం ఇవ్వండి ఇస్తూ ఉండండి అని ఉపదేశం చేశారు అంటే దీని అర్థం ఏంటనమాట మనిషి లక్షణం వాడి పారిని వాడిని వదిలేస్తే వాడు ఇవ్వడు పుచ్చుకుంటాడు సావి తొగట్ ఉంది మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తారు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమిస్తారు మనుషులు ఉంటారు ఇవ్వరు పుచ్చుకోవడానికే చూస్తారు ఇప్పుడు వంకాయల బేరం ఎప్పుడైనా మీరు వంకాయల బేరం అయితే మీరు క్లాసికల్ థింక్ ఇటేజ్ ఎంతమ్మా వంకాయ ఆ పాపం లేడీ మోసుకొస్తుంది ఆలది మోసుకొస్తుంది బుట్ట సో కొనే ఆలది మోసుకొచ్చింది కదా మనం ఒక కేజీ కొనుక్కోవాలప్పుడు రెండు కేజీలు మనం కొనేసుకుంటే పాపం ఆ లేడీకి కొంత మోత ఒక కేజీ బరువు తక్కుతూ నేను నడిచి వెళ్తుంది కదా రెండు కేజీలు కొనేసుకోవాలి ఒక కేజీ కాదు ఇంకో కేజీ పక్క వాళ్ళకి ఇవ్వచ్చు అవసరం అయితే ఏ మా కేజీ ఎంత అంటే నాలుగు రూపాయలు నేను చెప్పింది అనుకోండి ఇప్పుడు పది కైతం ఇచ్చి రెండు కేజీలు కొనేసుకుని పది కైతం ఇచ్చి మళ్ళీ ఆ బుత్త జాగ్రత్తగా అయితే ఆమెను ఎత్తిని పెట్టి వెళ్ళిరామా చెల్ల కట్టి పెట్టుకోవాలి కొన్ని అలా చేయాలి మనుషులు అలా చేయరు ఆ బుత్త అలా పెట్టుకుని ఉండగానే ఎంత కేజీ అంటే నాలుగు రూపాయలు మూడు రూపాయలకు ఇస్తావా అంటే చూడండి అంటే ఆమె ఇవ్వను మూడు పావులకు ఇస్తావా ఏదో మొత్తానికి మూడున్నరకి బేరం కుదిర్చి ఆవిడ టూకం వస్తుంటే ఇంకో వెయ్యి ఇంకొకాయ ఆల్రెడీ ఇటు వచ్చేసింది అది ఇంకొకాయ వెయ్యి అని అని చేస్తే వీళ్ళకి తగ్గట్టుగా ఆవిడ ఇంకేదో చేసుకుంటే ఆవిడే సో ఇది వంకాయల బేరం అంటే ఏంటి మనం ఇచ్చే డబ్బు ఎక్కువ వంకాయలు మనకి రావాలి అని వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడిచ్చి డబ్బు కంటే కొంచెం తక్కువ వంకాయ వీడికిచ్చి పంపించాలి ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనుషులు ఇలాగే ఉంటారు నేను కొను కోటలు ఇప్పుడు చెప్పిన చూడండి అలాగే ముందు ఆ అమ్మరా బుట్ట దింపేవాడిని ఆగమ్మ వెళ్ళిపోకు లోపలికి వెళ్ళి నా దగ్గర యాపిల్ పళ్ళు ఏవో నల్వ ఇవో ఉంటాయి సంచిలో వేసి ఇవి బుట్టలో పెట్టుకోవాలి ఇచ్చేవాడిని ఇప్పుడు చెప్పు కోటలు ఇవి ఇవి కేజీ వేయి అవి ఒక కేజీలు వేయి ఈ నాలుగు కట్టలు ఇలా పారాయి అని ఓ సగం బుట్ట కొనేసేవాడిని కొనేసి కోట్లు తినాలి అన్నం తింటే ఏముందండి అన్నం తింటే పొట్ట వస్తుంది కోట్లు తింటే పుచ్చిగా ఉంది ఆ పొట్ట జాగ్రత్తగా ఆమె చేతి పెట్టే ఎంత అయిందమ్మా అంటే నలభై మూడు రూపాయలు అయిందా పంతులు రూపాయలు ఇచ్చి పట్టుకోలేమ్మా ఇవ్వాలి ఇవ్వడం నేర్చుకోవాలి మనుషులు ఇవ్వడం ఎరగరు ఎంతసేపు పుచ్చుకోవడమే కానీ ఇవ్వడం ఎరగరు మనుషుల్లో ఉన్న పెద్ద దోషం అంచేతనే ప్రజాపతి గారు దానం చేస్తూ ఉండండి అని ఆయన ఉపదేశం చేశాడని వీళ్ళకి అర్థమైంది అలా చెప్పాడు ఓమితి హోవాచ యజ్ఞాశిష్టేతి ఆయన పాపం సంతోషించాడు ఓం మీరు బాగా అర్థమైందిరా అని మీరు తెలుసుకున్నారు చాలా సంతోషం భాష్యం సమానమన్యత్ ఇదికే మొదటి మంత్రంలో అంటే ఛాస్తంగా ప్రశ్న సమాధానం అలా చెప్పారు తప్ప అన్ని మంత్రాలకే అలా చెప్తారని మీరు అనుకోద్దు అంతా సమానమన్యత ఆ మీకు ఈజీగా తెలిసిపోతుంది దీంట్లో మీకు భాష్యకారులు చెప్పాల్సింది ఒకతోటే ఉంటుంది దానేదానికి అర్థమే చెప్తారు స్వభావతోలుబ్ధాయూయం అత్యథాశక్తి సంవిభజత దత్త ఇది నస్మాన్ ఆత్ ఓ మానవులారా మీరు స్వభావత స్వభావం చేతనే సహజంగా మీరు లుబ్ధులుగా ఉంటారు లోభం సహజంగా లోభాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు ఇప్పుడు రిక్ష ఉన్నాడనుకోండి రిక్షా అతన్ని రైల్వే స్టేషన్కి వస్తా వస్తాను వస్తాను పంతులు కాదు రెండు కూర్చోండి అంటాడు రెండు కూర్చోండి అంటే వెళ్ళి కూర్చుంటే పోతుంది కదా మళ్ళీ అక్కడ పావులాకో అర్ధ రూపాయకో దెబ్బలా కదా ఎంత ఎంత ఇవ్వమంటాం అంటే రూపాయి వండు సార్ అంటాడు అంటే ముప్పావులా ఇస్తాను ఎందుకో ఆ ఎందుకు సేవ్ చేయాలి పావులా సేవ్ చేసి ఉంది రూపాయి ఇవ్వచ్చు కదా సో అలాగే స్వభావం చేతనే యుద్ధులుగా ఉంటారు ఈ పావలాలు రూపాయలు అన్నీ మనం సేవ్ చేస్తాం తర్వాత జనరేషన్ వాళ్ళు దాన్ని దుర్వినిగా వినిచేస్తారు సో భుంజంతి ధూర్తాహపణస్య విత్తం ఈ లుబ్ధుని యొక్క డబ్బుని ధూర్తులు అనుభవిస్తారు డబ్బు పోవేసి పోతాడు పోతే తర్వాత బ్రదర్స్ డబ్బులాడుకున్నారనుకోండి బ్రదర్స్ దెబ్బలాడుకుంటే ఆయన చేస్తారు కోర్టుకి వెళ్తారు కోర్టుకి వెళ్తే ఈయన లాయర్ని పెట్టుకుంటాడు ఆయన లాయర్ పెట్టుకుంటాడు ఎంత అవుతుందండి లాయర్లకి మీరు ఆలోచించండి డబ్బున్న బ్రదర్స్ పెద్ద ఇండస్ట్రియల్ హౌస్కి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి వాళ్ళిద్దరూ కోర్టుకి వెళ్ళి లాయర్లను పెట్టుకున్నారనుకోండి ఎంత అవుతుంది బోల్డ్ అంత అవుతుంది తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారనుకోండి కాంప్రమైజ్ అయ్యి నువ్వు ఈ పది కోట్లు ఇక్కడ ఇచ్చేసి అలా సర్దుబాటు చేయండి అంటే ఆ కాంప్రమైజ్ లాయర్లతో చెప్పకుండా మీరు చేసుకోకూడదు వాళ్ళే చేస్తారు లాయర్లే కాంప్రమైజ్ చేస్తారు తర్వాత ఇంకో చెప్పినారంటే లాయర్లు కాంప్రమైజ్ చేసేసారు అంతా సెటిల్ అయిపోయింది వీళ్ళు అనుకున్నారు ఫోన్లే హ్యాండ్ షేట్స్ అన్నీ అప్పుడు లాయర్స్ మా ఫీజు మాట ఏమిటని అడిగారు కాంప్రమైజ్కి ఫీజు ఎందుకు బాధిస్తే ఫీజు కదా అంటే కాంప్రమైజ్ కూడా మేమే చేస్తాం అని వాళ్ళు చెప్పారు దెర్ ఈజ్ ద జనరల్ ప్రిన్సిపల్ కాంప్రమైజ్ అయిన సందర్భంలో వన్ పర్సెంట్ వస్తుంది అంటే ఇప్పుడు పది కోట్ల మీద దెబ్బలాట్లో లో పర్సెంట్ అంటే పది లక్షలు కాంప్రమైజ్ అయితే వాళ్ళకి ఇవ్వాలి అది వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి పార్టీ చేసుకుంటారు అంటే పార్టీకి ఎవరు వస్తారు ధూర్తులు వస్తారు భుంజంతి ధూర్తాహ కృపణస్ వ్యక్తులు ఆ స్వర్గానికి వెళ్ళిపోయిన ఆయన పోగేసినటువంటి రూపాయల్ని ఈ ధూర్తులు ఎంజాయ్ చేస్తారు అలా పుట్టారు కాబట్టి లోభం ఉండకూడదు కాబట్టి మీరు యథాశక్తి శక్తిని దాటి దానం చేస్తే మళ్ళీ వీడు మళ్ళీ బెచ్చవెత్తారు అలా చేయొద్దు శంకరులు పాపం ఆయన కృపతోటే చెప్తున్నారు యథాశక్తి మీ శక్తిని దాటి దానం చేశారనుకోండి మళ్ళీ మొన్నటి పొద్దున్న దాత దగ్గర మీరు వెళ్ళి క్యూలో నిలబడాలి అలా చేయొద్దు మీ శక్తికి లోటు లేకుండా చేయాలి శక్తిని అనతిక్రమ్య శక్తిని దాటి చేయకూడదు ఇప్పుడు వంద రూపాయలు మీరు సంపాదిస్తుంటే ఐదు రూపాయలు ఎంతో దానం చేస్తే బాగుంది వంద రూపాయలు సంపాదించి పావలా కూడా చేయను అంటే కష్టం తప్పది లేదా పావలాయే చేస్తాను అంటే తప్పదు కాబట్టి యథోచితమైనటువంటి దానం చేయటం నేర్చుకోవాలి దానం అంటే ఎలా చేయాలి దానం అంటే దేశకాల పాత్రలను చూసి దానం చేయాలి ఊరికే దానం చేయాలి కదా అని ఇంకక్కడి నుంచి ఒక సెంటిమెంట్గా ఒక ఆవేశంలో దానం చేయడం కాదు చేసేదితో సక్రమంగా చేయాలి ప్రతి పైసా కూడా సద్వినియోగం అయ్యే విధంగా దానం చేయాల్సి ఉంటుంది యథాశక్తి సంవిభజత సంవిభజత అంటే దానానికి శంకరులు చెప్పే అర్థం ఏంటంటే దానము అనే పదం విని నేను ఇస్తున్నాను అంటే నా స్వంత సొట్టు వాడికి ఇచ్చేస్తున్నాను అలా వద్దు అంత అంత అర్థం దానము చేయుట అంటే విభాగం పంచి పెట్టుట మన దగ్గర ఉన్నదా మన దగ్గర పోగుపడ్డదాని నలుగురికి పంచి పెట్టుట మన స్వంతమంటూ ఏదీ లేదు ఫర్ సమ్ రీజన్ కొంత సుత్తు మన దగ్గర పోగుపడింది ఇంకోహల దగ్గర పోగుపడకుండా మన దగ్గర పోగుపడింది పోగుపడింది కాబట్టి ఇప్పుడు ఇది ఒక పూచి ఉంటుంది మన నెత్తి మీద ఏమిటా పూచి అంటే అది నలుగురికి పంచి ఇచ్చుట సమ్యక్ విభాగము చేయవలను సరేన పద్ధతిలో దానని పంచి ఇచ్చుక కాబట్టి దానం చేస్తున్నామంటే మనం ఏదో వాళ్ళకు ఉపకారం చేస్తున్నాం అని అనుకోకూడదు మన దగ్గర ఉన్నదాన్ని మనం పంచి పెడుతున్నాం ఆ రకంగా మీరు మాకు బోధించారండి అని వాళ్ళు అన్నారు దాని మీద భాష్యకార్లు అంటారు కిమన్య బ్రుయాత్ మనుష్యులకి ఇంతకంటే మించి హితము ఇంకేముంటుందండి మనుషులకి ఇంతకంటే మించి హితం ఉండదు మనుష్యులకి ఎందుకంటే మనుషులు స్వభావం చేతనే ఇన్సెక్యూర్గా ఉంటారు భయపడుతూ ఉంటారు వీళ్ళకి ఎంత ఉన్నా ఇంకా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనుకుంటూ ఉంటారు కాబట్టి మనుష్యులకి ఆ ఇన్సెక్యూరిటీ పోదు ఎంత పోగేసినా చాలదేమో అనే భయం ఉంటుంది దాంతో లోభం పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అదొక విష సైకిల్ అదొక గ్రిప్ ఉంటుంది ఆ లోభము యొక్క గ్రిప్పులో ఉంటాడు మనిషి కాబట్టి వాడు ఏం చేయాల్సి ఉంటుందంటే కొంత తెగింపు తెచ్చుకుని ఆ గ్రిప్ నుంచి బయటకు వచ్చేయాలి ఉండకూడదు అంతకంటే గొప్ప హితము మనిషికి వేరే ఏముంటుంది ఏమీ ఉండదు అని అభిప్రాయం కాబట్టి మనుషులు దానములు సర్వోత్తమైన హితముగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒక మంత్రం అయిపోయింది తర్వాత మంత్రం అథ హై నమసు ఊచు చూడండి అసురులు కూడా ఆ ప్రజాపతి గారి సంతానమే అసలు అది చాలా చిత్రంగా ఉంది అసురులు దెయ్యం సంతానం కాదు దేవుడు సంతానమే దేవుడు ప్రకృతి దెయ్యము వికృతి పదంలో మా అర్థం ఒకటే ఇది ఎంత బాగుందో చూడండి అసురులు దేవతలు ఈ దేవుడు సంతానము అసురులు డెవిల్ సంతానము అనే పద్ధతి ఇది ఎబ్రహాంక్ నుంచి అటువంటి సంస్కారం అలాగంటే ఉందేమో అనుకుంటాను అంటే ఏమిటి ది ఎంటైర్ క్రియేషన్ గుడ్ అండ్ ఈవిల్ కింద డివైడ్ అయి ఉంటుంది అది ఒకసారి మీకు శాస్త్రంలో రిలీజియస్ బుక్లో అలాంటి డివిజన్ వస్తే మన మనసులో అది ప్రవేశిస్తుంది మనం సమాజాన్ని కూడా గుడ్ అండ్ ఈవిల్గా డివైడ్ చేసే ప్రయత్నం చేస్తాం ఆ డివిజన్ నాకు తప్పది తర్వాత ఇప్పుడు ఏమవుతుంది మనం గుడ్డుని రక్షించాలంటే ఈవిల్ని ఫైట్ చేయాలన్న ఇదొకటి దాన్ని ఇవన్నీ కరాల రీసి మీరు ఈవిల్ని ఫైట్ చేయాలి ఈవిల్ని ఎదుర్కోవాలి ఆఖరికి ఎలాగంటే ఈవిల్ని ఎదుర్కోవడము అది కూడా ధర్మంలో భాగమే అనే కు వెళ్తుంది చాలా తప్పది దాంట్లో చాలా కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి అది అంత బ్లాక్ అండ్ వైట్ కాదు ఈ గుడ్ అండ్ ఈవిల్ అన్నది అంత బ్లాక్ అండ్ వైట్ కాదు అది చాలా గ్రే ఏరియాస్ చాలా ఉంటాయి దాంట్లో ఉంటుంది ఈ కాబట్టి ఈ గుడ్ అండ్ ఈ విల్ అనే ఫండమెంటల్ డివిజన్ తప్పు ది సోకాల్డ్ ఈ విల్ ఆర్ ది ఆప్స్ప్రింగ్ ఆఫ్ ది సేమ్ ఈశ్వర లైక్ ది సోకాల్డ్ గుడ్ అందరూ అదే ఈశ్వరం నుంచి వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఉపనిషత్తుల యొక్క విషం ఎలా ఉందో చూడండి ఉపనిషత్తుల యొక్క విషం పురాణంలో కూడా అందరూ కశ్యపుని సంతానమే కశ్యపునికి ఇద్దరు భార్యలు అదితి దితి అదితి యొక్క సంతానం ఇంద్రుడు ఉపేంద్రుడు విష్ణువు దితి యొక్క సంతానం హిరణ్యాక్షుడు హిరణ్య కాబట్టి తల్లులు వేరు తప్ప వీళ్ళు హాఫ్ బ్రదర్స్ వీళ్ళు తండ్రి ఒక్కటే వీళ్ళకి అంటే అర్థం ఏంటంటే ఆరిజిన్ ఈజ్ మనల్ దిశ ఏం తల్లి అంటే బుద్ధి ఆత్మ ఒక్కటే బుద్ధులు వేరు తల్లి అంటే బుద్ధి శ్రీలింగ శబ్దం కదండి అదితి అంటే అద్వైతం దితి అంటే ద్వైతం అంటే మనందరం ఒక్కటే అద్వైతం వాళ్ళు వేరు మనం వేరు ద్వైతం మంత్రం అథ హై నమసు ఊచు ఆ తర్వాత ఈ ప్రజాపతి వద్దగా అసురులు వెళ్ళి మాట్లాడుతున్నారు బ్రవీతు నో భవాని అయా తమను మాకేదైనా ఉపదేశం చేయండి అని కోరారు తేభ్యో హైతదేవాక్షరము వాచ మళ్ళీ అక్షరాన్ని బోధించాడు ఏదది ద ద అనే బోధించాడు యజ్ఞాశిష్ట ఇది ఎవరా మీకు తెలిసిందా అని అడిగాడు మళ్ళీ సాగదీస్తూ అడిగాడు మరి ఆ మంత్రంలో పూతం ఉంది కదా సాగదీస్తూ అడిగాడు అంటే వాళ్ళకి సాగదీయడం అంటే వాళ్ళు సెటిల్ అయ్యేదాకా ఉండి తెలిసిందా పాపం ప్రేమగా అడిగాడు జజ్ఞాసిష్మేటి హోచుహూ తెలిసిపోయింది మాకు అన్నారు ఏం తెలిసిందో చెప్పండి అంటే చెప్తున్నారు దయధ్వమితి మీరు దయను చూపుడు అని మాకు చెప్పారు ఎందుకంటే ఈ అసురులు క్రూరంగా ఉంటారు రాక్షసులైపోతారు క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు మీరు దయను చూపుడు అని మాకు బోధించారు అని వీళ్ళు అన్నారు అలా తెలిసింది మాకు ఎలా అర్థమైంది అన్నారు అంటే ఆయన అంటున్నాడు ఓ హోవాచ చాలా బాగా తెలుసుకున్నారు కరెక్టే మీరు తెలుసుకున్నారు యజ్ఞాశిష్టేతి మీకు ఇది అర్థమైపోయింది దాని మీద భాష్యకారులు తథా అసురా అదేవిధంగా అసురులు వెళ్ళడము ఆ కథంతా సమానమైంది దయధ్వమితి సో వాళ్ళకి సందేశము దా ఆ దాకి అర్థం ఏమిటంటే దయధ్వం దయను చూపుదు దయధ్వం ధ్వం అంటే మధ్యమ పురుష బహువచనం ధ్వం దయను చూపుడు ఆత్మనేపదంలో మధ్యమ పురుష బహువచనం ధ్వం అని వస్తుంది ఏమిటా దయను చూపుడని ఎందుకు చెప్పాడంటే ఆయన క్రూరాయూయం హింసాది పరా వాళ్ళు స్వభా మీరు స్వభావము చేతనే క్రూరులు ఆ క్రూరత్వం ఉంటుంది క్రూర అంటే క్రూయల్ ఆ ఎల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రలయో రభేద రాఖీలాఖీ భేదం క్రూయల్ చూడండి క్రూర రెండు ఉన్నాయి రెండు ఉంటాయి క్రూయల్ పీపుల్ దయా దయాగుణం ఉండదు వాటికి దయ ఉండదు ఎంత నిర్దయగా ఉంటారంటే ఒక ఆయన నాతో అన్నాడు ఫిష్ ఫిష్ పట్టుకుంటున్నాడు ఫిషింగ్ అంటే ఈ ఫిషింగ్ రాడ్ పెట్టి ఇప్పుడు చేపలు పట్టుకుంటాడు నేను అన్నాను ఎందుకండి హింస ఆ ప్రవాహంలో జీవిస్తున్నటువంటి చేపల్ని మీరెందుకు పట్టడం భోజనం లేక భోజనం కోసం పట్టేవాడు పడతాడు మీకెందుకది అని నేనంటే స్పోర్ట్ స్పోర్ట్ కోసం హింస చేసేవాడు మానవుడు సింహం స్పోర్ట్ కోసం హింస చేయడు పెద్ద పులి తినడం కోసం హింస చేస్తుంది కానీ స్పోర్టు కోసం హింస చేయదు నిజానికి సృష్టిలో స్పోర్టుకు వినోదం కోసం హింస చేసేవాడు మానవుడు ఒక్కడే సరే ఈయన ఈయన ఒక ఆయన అక్కడ ఆయన నేను అడిగాను మీరు ఎందుకు అలాగా చేపని పట్టుకుంటున్నారు అంటే నేను చంపనండి వాటిని అది పట్టుకుని ఆ కుక్కని తీసేసి మళ్ళీ నీళ్లలో వేసేస్తాను అది ఈదుకుంటూ వెళ్ళిపోతుంది అంతకంటే చంపడం మేలండి అంతకంటే చంపడం మేలు మా ఇండియాలో చంపు కూర అనుకుంటారు అది మేలు ఎందుకంటే దాని కంఠంలో కుక్క గుచ్చుకుని అది మళ్ళీ ఇలా తీసి దాన్ని అది ఇంకా బతుకుండగా దా నీళ్ళలో వేస్తే కొంతకాలం బతికితే బతకచ్చు కాక దానికి గాయాన్ని నోటి లోపల మీరు యూ ఫర్ యువర్సన్ అది ఆ నీళ్ళలో అది బతుకుతుంటే దాన్ని పట్టుకుని గాయం చేసి మీరు వినోదాన్ని పొంది మళ్ళీ దాన్ని బతకడానికి పర్మిషన్ ఇచ్చేసి దయచూపించారని చాలా తప్పుది దానికి అసలు మీరు ఉద్వేగాన్ని కూడా కలిగించకూడదు అంటే మీరు నీళ్ళలోకి దిగితే అది కంగారు పడుతుందంటే మీరు దిగడం మానేయాలి అలా ఉండాలి కానీ మీరు తప్పనిసరిగా వెంటనే మానేసేయండి ఈ పిచ్చి మానేసేయండి ఆ రాడ్ ఉంటుందది విరిచేసి రేపులో పారాయణ తీసుకెళ్ళి అదే నేను చెప్పాను అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వేదాంత క్లాస్కి వచ్చారు కాబట్టి చెప్పాల్సింది వేదాంత క్లాస్కి వస్తే మరి యూ హ్యావ్ టు ఫాలో హింస అంటే మనుషులు క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు ఎంతటి క్రౌర్యాన్నైనా చూపిస్తారు పశువులను ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఎంత క్రూరంగా వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే చచ్చిపోయే వరకు వాటిని హింస పెడతారు ఆ తర్వాత బలాత్కారంగా చంపుతారు ఏవేవో చేస్తూ ఉంటారు మనిషి చూపించే క్రౌర్యానికి హద్దులు లేవు ఇది అదే అసురులు అసురుల యొక్క లక్షణం మీరు ఈ లక్షణాన్ని కలిగి ఉన్నారు రాబట్టి దయ చూపించండి అతో దయధ్వం ప్రాణిషు దయాంకులుత ఇది ప్రాణుల ఎందు దయను చూపుడు ఈ ధాతువులు మీరు సంస్కృతం వాళ్ళు గమనించాలి కరోతు కురుతాతు కురుతాం కురవంతు కురు కురుతాతు కురుతం కురుత మధ్యమ పురుష బహువచనం కరవాణి కరవావ కరవామా అది ఉత్తమ పురుష కాబట్టి ప్రాణుల ఎందు దయను చూపించుడు అని ఆయన బోధించారు ఇది దీని మీద ఇంకొంచెం ఇంకీ పైన ఉపదేశ విచారం ఏమిటి కథ ఎలా ఉంది ఈయన అర్థం ఏమిటి అనే ఉపదేశాన్ని కొంత విచారం ఉంటుంది మళ్ళీ మంత్రం చూద్దాము ఇప్పుడు ఆ కథ యొక్క సందేశం తదే తదే వైషా దైవీ వాగను స్థనయిత్ ఇది దైవీ వాక్ ఇది దైవీ వాక్ ఎందుకని ఈ దేవుడు పలికిన వాక్కు కనుక దేవుడు తన సంతానమునుద్దేశించి పలికిన మాట కనుక ద అన్నది దైవీ వాక్ ఆ దేవుడే స్తన ఇత్ అంటే వర్షించడానికి సిద్ధంగా ఉండి ఇప్పుడు మన మేఘాల టైం కూడా నీ కథ కూడా మంచి టైంలో వచ్చింది వర్షాకాలంలో వర్షించటానికి సిద్ధంగా ఉండి మెరుపులు మెరుస్తూ గర్జిస్తున్నటువంటి మేఘము దానికి స్తనయుత్ముహు అని పేరు మెరుపులు మెరుస్తోంది మేఘం గర్జనలు చేస్తోంది ఘీంకరిస్తోంది ఏనుగువలే బాగా నల్లగా ఉంది ఏనుగువలే పెద్ద మేఘమాల మేఘపంక్తి అది వర్షిస్తుంది ఇప్పుడు వర్షించే ముందు ఆ మేఘదేవుడు మేఘరూపంగా ఉండే దేవుడు మేఘోదేవ అంటాడు టీకా కాదు మేఘరూపంగా వచ్చాడు ఆ దేవుడే అంతకుముందు దా దా దా అన్న దేవుడే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పటికి కూడా అదే చెప్తున్నాడు మనుషులను ఉద్దేశించి దా దా మేఘం గర్జిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది దా దా ద అదే అలా ఉండదని అనద్దు అలాగే ఉంటుంది ఆ ధ్వనిని మీరు ఎలా భావన చేస్తే అలా ఉంటుంది రైల్లో వెళ్తుంటే రైలు పట్టాలు చేసే ధ్వని ఎలా ఉంటుంది అది మీరు ట్వింకిల్ ట్వింకిల్ని తెలుస్తారంటే అలాగే ఉంటుంది ఇంకేదైనా ట్యూన్ అలాగే ఉంటుంది అని మోహన్ రాగన్ దాంట్లో మీరు దర్శించవచ్చు కళ్యాణి రాగన్ కూడా దాంట్లో దర్శించవచ్చు ఆ ధ్వని మీరు ఎలా చూస్తే అలా ఉంటుంది అది కాబట్టి ఇక్కడ కూడా అర్థవాద కదా స్టోరీ కదా ఆ మేఘము గర్జిస్తుంది గర్జించినప్పుడు ఢం ఢమ్ ఢమ్ గర్జిస్తుందని అనుకోకూడదు దా దాధ అని గర్జిస్తోంది అలా గర్జించి మనందరినీ ఉద్దేశించి చెప్తోంది ఏమని ఆ దొక్క అర్థాన్ని మీరు గమనించండిగా అని చెప్తుంది దా దాదా ఇది సో మేఘం గర్జిస్తోంది దాని అర్థం ఏంటి దామ్యత దత్త దయధ్వం ఇది అన్ని మధ్యమ పురుష బహువచనాలు దాన్యత మీరందరూ దమమును కలిగి ఉండండి దత్త దత్త అంటే దదాతు దాతు దత్తాత్ దత్తాం దదతు దేహి దత్తాత్ దత్తం దత్త ఇవ్వండి దానం చేయండి దయధ్వం దయను కలిగి ఉండండి అని ఆ విధంగా మేఘము రూపంగా దేవుడు వచ్చి ఆయన మనకి గర్జించి ఉపదేశం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు తదేతత్రయం శిక్షేత్ ఇప్పుడు విధి శిక్షేతంటే విధిలింగు కాబట్టి తత్తే ఎఫో ఈ మూడింటినీ నేర్చుకోవాలి శిక్ష అంటే నేర్చుకోవడం మనుషులు ఈ మూడింటినీ నేర్చుకోవాలి ఏమిటవి దామం దమం దానం దయామితి దమమును దానమును దయను నేర్చుకోవాలి అని ద్వితీయ యకవచనం దానం దగ్గర ప్రథమ ఏకవచనం అలాగే ఉంటుంది ద్వితీయ ఏకవచనం అలాగే ఉంటుంది కానీ దయామ్మ నుండిగా అక్కడ తేడా తెలిసిపోతుంది ఈ మూడింటిని నేర్చుకోవాలి ఇది బృహదారుణ్యకోపనిషది పంచమాధ్యాయస్య ద్వితీయం బ్రాహ్మణం ఇప్పుడు దీని మీద విచారం ఈ కథ మీద విచారం భాష్యకారుల విచారం ఇంత అందమైన విచారం నేను ఎక్కడో చూడలేదు ఆయన ఆ కథని హీ పుట్స్ ఇట్ ఇన్ ది రైట్ పెర్స్పెక్ట్ ఆ కథను అలాగే వదిలిపెడితే మన బుద్ధిమంతులు ఏం చేస్తారంటే మాకు దత్త చెప్పాడు దాన్యత దయధ్వం మాకు కాదు అని అనుకుంటారు మనుష్యులు కదా అలాంటి పొరపాటు చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి అసలు ఎవళ్ళకి చెప్పాడు ఎందుకు చెప్పాడు ఏమిటి అసలు ఆ సమాచారం దాని మీద చర్చ మొదలు పెడుతున్నారు భాష్యకారణం ఒకప్పుడు నాకు అనిపిస్తుంది ఆ ఉపనిషత్తుకి భాష్యం లేకపోతే దాని సారం మనకి రాదండి ఇది ఎలాగుంటుందంటే దీపం లేకుండా ఒక గుహలో రత్నాలు వజ్రాలు వైఢూర్జ్యాలు ఉన్నాయి ఆ గుహలో వదిలిపెడితే ఆ చీకట్లో కూడా మెరుస్తాయండి ఎంతో కొంత మీరు చూడగలుగుతారు కానీ చేతికి కాగడాయి ఇచ్చి చూడమంటే అప్పుడు ఇంకా బాగా చూస్తారు భాష్యం అంటే అది చేతికి ఒక కాగడాయి ఇవ్వడం సో ఎనీవే ఇప్పుడు విచారం మొదలుపెడుతున్నారు ప్రజాపతే అనుశాసనం అనువత్పత ఏవా సో ఆ ఈ ప్రజాపతి గారి యొక్క బోధ అనుశాసనము అంటే ఉపదేశము ఈనాటికి కూడా అది కొనసాగిపోతుంది అంటే కొనసాగుతోంది ప్రజాపతి దేవా ఏ ప్రజాపతి అంటే గోమ ఈ దేవ కోమైన వాళ్ళు ఉపదేశం చేస్తున్నాడో అదే ప్రజాపతి ఇప్పుడే వచ్చి ఆయనే పోహం పోహాడు కాబట్టి ఆ ప్రజాపతి మళ్ళీ వచ్చి ఈనాటి కూడా ఇటువంటి అనుశాసనాన్ని చేస్తూనే ఉన్నాడు ఏ విధంగా చేస్తున్నాడంటే లక్షణ ఆ దేవుడు అప్పుడు కలిగిన వాక్కు డరిగి వాక్కు ఇప్పుడు కూడా అదే దేవుడు స్తనగిత్తును అనే రూపంగా లక్షణం రూపం స్తనగిత్తును అంటే గర్జించే మేఘం మేఘం చర్చించే మేఘం రూపంగా దైవీవా అది దైవీవాచ అది దైవీవా ఇప్పుడు ఒక జోక్ జోక్ గా చూసిన అక్కడ ఈ భక్తులందరూ సమావేశమైనటు పంపించడం ఉంటుంది పంపించంటే అక్కడ ఒక బాక్సుగా ఉంటుంది దాంట్లో నిలబడి ఆయన ఆ మత ధర్మాధికారిని బోధిస్తారు ఉపదేశం చేస్తారు పదిహేను కాల పదిహేను కాలంలో ఆయన చెప్తామని ఆయన వెళ్ళారు పంపులో కూడా కూర్చున్నా సరే ఆ పంపిణీ పక్కన విండో సీన్ లో ఉంటుంది కిక్కి తెచ్చింది ఆ కిటికీ ఉత్సవం ఆ ఉత్సవం మీద ఓ పక్షి వాళ్ళకి వచ్చింది పక్షి వాదగానే ఈయన ఏడే సార్ నేను వేళకేసి చూసి ఉపన్యాసం చెప్పడానికి వరకు సరిచేస్తున్నవాడు ఆ పక్షికే అలా చూస్తూ ఉంటాడు ఆ సరిగ్గా పిల్లలు వచ్చిన అది వారి చక్కటి రోజు ఉహూ రావాలను రెండు రావాలను చేసేసి పని ఈ నన్నాడంటే ఈనాటి ధార్మిక ఉపదేశం అయితే ఎంత కరెక్ట్తో అలాగే ఆ మేఘా అంటే అదే ఉపదేశం ఉంటుంది అంతకంటే వేరే ఉపదేశం లేని అది ఏదే స్థలయత్వ రూపంగా వచ్చి మన నోరు విచ్చి వాక్కు రూపంగా దా దా దాన్ని ఉపదేశించారు చేతనే ప్రకృతిలో ఉండే శబ్దాలని మీరు పరిశీలించాలి ఒకటి మెంటల్ ఫంక్షన్ ఆ అక్కడితో ఆకటే అనుకుంటాం దురదృష్టం మెంటల్ నాలెడ్జ్ ఏంటంటే రుణలో దాని బ్యాక్గ్రౌండ్ లో ఒక చైతన్యం ఉంటుంది అండ్ మొత్తం ఎప్పుడు ఆ మెంటల్ నాలెడ్జ్ తోటి అలా దాంట్లో అది ఎలా పొరుగు తీసుకో ఉంటుంది ఆ నాలెస్తో మాత్రం మేము కూడా రోగు తీసుకో వెళ్ళడం అప్పుడప్పుడు సాక్షి రూపంగా ఆ మెంటల్ నాలిస్ట్ ని దర్శించడం అభ్యాసం చేస్తే ధ్యానం చేస్తే మీరు తెలుసుకుంటుంది మేము ఈ మెంటల్ వాలిస్ట్ ఉన్నప్పటికీ లో ఒక కదలిక లేని చలనము లేని ఒక చేతన ఉంది తెలుసుకుంటాం అది తెలియదు డిస్కౌంట్ బట్ లెవెల్ ఫిజికల్ ఫిజికల్ లెవెల్ ఉందా ఈ మీడియా మనం డిస్కౌంట్ చేశామో కదా ఇండియా లెవెల్ దాటి మనస్సు యొక్క లెవెల్ డిస్కవర్ చేశాం కదా అక్కడ అర్థం కాదు వేదాంతా ఎప్పుడు కూడా అర్థమవుతుందంటే ఆ మనస్సు లెవెల్ దాటి దాని వెనకాల ఇంకొక లెవెల్ ఉంది సో సూపర్ మెంటల్ లెవెల్ ఒకటి ఉంటుంది మెంటల్ లెవెల్ అతీతమైన లెవెల్ ఆ లెవెలే చేతన అదే ఆపుతుంటాయి గడిస్ట్ స్పిరిట్ ఆ స్పిరిట్ ఏ విధంగా ఉంటుందంటే చరణాత్మకంగా ఉండదు చరణం అంతా మహిళే ఉంటుంది మహిళ ప్రవాహాత్మకంగా ప్రభుత్వం ఇస్తూనే ఉంటుంది వెనకాలి అది ముందని మీకు అనిపించింది ముందు కొంచెం మహిళ యొక్క చలనాన్ని పొందండి నేను మహిళలు చూడంతో అభ్యాసం సో మీరు ఎప్పటికీ మనస్సుతో తాతాజ్ఞాన్ని చెంది జరుగుతుంది చూడటం కాదు అలా చూస్తున్నానంటే మీకు మనస్సు తన వాసనలతో సంస్కారాలతోటి ఏ జరిగో చూస్తుందో అదే చూస్తారు అలా ఆ తోట చూడండి ఇంకో దూరం కూడా మీరు అభ్యాసం చేయాలి అదేంటంటే మనస్సు వెనకాల ఉండి మనస్సు యొక్క చలనాన్ని పరిచయం బో ఆ చేతన స్థాయి చేయకపో అప్పుడు మనస్సు సాగ కొంత ఇక వర్క్స్ బోత్ బేస్ మనస్సు దాన్ లో ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఇష్టమైన చైతన్యం నేమో మీరు తెలుస్తుంది మీరు మనస్సు నుంచి వర్క్ అనెక్ట్ వేసి మనస్సు వచ్చే అభ్యాసం చేస్తే అప్పుడు మనస్సు దానిలో ఉంటుంది బోత్ బేస్ ఇన్ వర్క్స్ మొత్తానికి ఆ నిలంతా మీరు పట్టుకోవాలి దాన్ని మనం వేరు పెట్టుకున్నాం ఏంటంటే వేర్నెస్ ఇవాళ థింకింగ్ ఏంటి ఇవాళ డైరేజ్మెంట్ ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి ఎదవాళ్ళు చెప్పింది మీరు వెళ్తున్నారు అప్పుడు ఇవాళ థింకింగ్ ఏంటి మైండ్ మెంటల్ ఫంక్షన్ శ్రద్ధ మనస్సు మంచి మనుషులు తీసుకోండి అయితే ఆ విధంగా జగత్తు ఉన్నటువంటి నాయిసెస్ శబ్దములు అన్నీ మీరు వింటూ ఉండాలి మనస్సులో వింటూ ఉండాలి అయితే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక అభ్యాసం చేయాలి ఏకాంతంగా ఉండడం అభ్యాసం చేయాలి ఏకాంతంలో ఉండేది కదా మీ పక్కన ఒకటి ఉండే ఎప్పుడు ఏదో ఒకటి బాగుతూ ఉంటే మీరు మీ మెంటల్ లెవెల్ దాటి ఇన్నర్ లెవెల్ వెళ్ళగల వెళ్ళలేదు కాబట్టి ముందు ఒకటి ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి ఇక్కడ నా వాస్తుంది ఏకాంతంగా వెళ్ళడం ఇద్దరు మీకు తెలిసిన ఎంత ఉంటే ఇక్కడ ఉండదు కాబట్టి ఆ ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి ఏకాంతంలో ఉండి ఆ చుట్టూ ప్రకృతిని రేవడా పుసే యుద్ధం కారణంగా ఒక పక్షులు అనుకోండి పక్షిని చూడాలి పక్షిని వాచ్ చేయాలి దాని కదలింగల్ని వాచ్ చేయాలి ఇప్పుడు పక్షి యొక్క కదలికల్ని వాచ్ చేసేప్పుడు మెంటల్ ఆపరేషన్ ఏమి మనిషి యొక్క చర్మాన్ని వాచ్ చేస్తున్నాను అనుకోండి దాని మీద మెంటల్ ప్రపక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్ అవి పోదు మధ్యలో ఉన్నాడు పక్షిని వాచ్ చేస్తున్నాను అనుకోండి ఆ పిచ్చి మనస్సు అది ఏం చేయాలో అర్థంగా బరుగుతుంది పచ్చి పక్షులు చూసే మనస్సు ఏం చేస్తుంది ఇప్పుడు బాగుగా ఉంటుంది ఎంతో ఉంటుంది అది అలా చూస్తాను మనస్సు ఏం చేసుకో మనస్సు ఏం చేయాలి సహజంగానే మనస్సు విలేకమయ్యి మీ అవేర్నెస్లో కొంచెం ఆ పక్షుని అలా చూసుకోవాలి కొంచెం ప్రేమించడం కూడా అభ్యాసం చేయండి ప్రేమ కొంచెం అనుకుంటే ప్రేమించబడి అది క్యాల్కులేషన్స్ లో ఉంచుకో కొంచెం ఆ పక్షమే ప్రయత్నించారు అప్పుడు ఇంకొండి అలా చూసుకునేటప్పుడు కొట్టు చూస్తుంది అప్పుడు ఈ మూట చాలా బాగుందండి చాలా ఉండదుగా ఉంది అది డైలీ వాక్ దేవుడు అలాగే మాట్లాడతారు అంతేకాని చాలా మనకు మనం దేవాలయం కంటే ఇంకో అంటే మరీ మనస్సుకి తెలిసి ఇంకా మాట్లాడలే కలిగింది కదా నీ ఇ అంటే మరీ మనస్సే అయ్యిందా నీ మనస్సే దేవుడి రూపం దాల్చి జీవు రూపంలో ఉన్న మనస్సుకి బోధం చేసిందని అర్థం అలా అంటే అలాంటి కల్పనలు పెడుతుంటే ఆ దారి లేదు దాంట్లో కొంత కల్ఫిజన్ చేయలేదు సో స్వయం కలిపి సో అది ధైర్యం బాగుంది అది ఎన్నో చెప్పుకోండి అప్పుడు ఎంత బాగుంది నాకైతే అలా చూస్తుంది అలా చూస్తున్నాను నేను అది ఒక్కో కోస్తుంది కోకిలా అలా కళ్ళ గురించి జూలప్ప నుంచి ఇంట్లో కళ్ళ గురించి చూస్తున్నాను నిజంగా మీకు చెప్పడం లేచి పరిస్థితి బాగుంటుంది అలాగా అలాగే మేఘం వచ్చే శబ్దం అది దైవీవాస్తు అంతటు దైవీవాస్తుంది ఉంది మీ మనస్సు యొక్క వృధా కొత్త తగ్గితే కానీ ఆ దైవీవాస్తుని మీరు వెళ్ళి ఇది స్టాండర్డ్ ఒక వేదాంత శిష్యుడు ఉంటాయి ఎవరో ఓ మహాత్ముడి యొక్క ప్రవచనం వెళ్ళడానికి వచ్చాం ఓ మహాత్ముడు ప్రవచన మధ్యలో మద్దు అని అది బోట్ లో రాణిస్తే గాంక్ లో పెరుస్తాడు వేదాంత తెలిసిన అతనికి వేదాంతం తెలిసినట్టుగా అది కానీ ఇంకా మీకు తెలిసిందే నేను ఏ ప్రవచనం అన్నాను అంటున్నామో ఆ ప్రవచనం సారాంశం అవుతాయి రాబోతుంది బోర్ పెట్టి వాళ్ళకి తెలిసిందే అని మీరు ఆశ్చర్యపోతాడు ఈ వేదాంతం విజయాలు ఆశ్చర్యపోయి నువ్వు వేదాంతం ఎక్కడ తెచ్చుకున్నావు అని అని అయితే ఈ నది నాకు లేపుతుంది అంటే నది మాట్లాడుతున్నా అంటే నేను చెవులు నింపు ఉంటే మాట్లాడుతున్నాను అంటే అప్పుడు వీడు ఆ గోదా వెళ్ళడానికి వెళ్తాడు వీడు గోదలు పెడతాడు ఏదేవో తప్ప శుభించాల ఆ బోధ మొత్తం సిద్ధించదు అప్పుడు ఈ ఓట్ మ్యాన్ ఎప్పుకొస్తాడు అప్పుడు వచ్చి నేను నీకు శిష్యులు ముసలివాడు ఎక్కువ కూడా పోతున్నానంటారు మన హిష్యూ అయితే నేను గజవాన్ని ఎక్కడైనా నడపలేకపోతున్నాను ఆ బోట్ నడుపుతూ ఉంటున్నా బోటు నడుపుతూ ఉంటాను ట్రాఫిక్ ఉన్నప్పుడే బోట్ పడుతున్నాం మేఘాపు నుంచి చేసి మేము ముసలాయన ఏం మాట్లాడతాం ఆయన ఏం మాట్లాడతానికి మౌనంగా ఉంటాడు ఆ నదీ శబ్దాన్ని వింట గల గల గల గల గల గల ఇలా నిరంతరమైన చలనం ఈ సృష్టిలో ఏది ఆకదు అన్నీ అలా ముందుకు సాగిపోతూ ఉంటాయి ఏది స్థిరం కాదు ఇలాగ ఉన్నది రేపు ఉండదు ఈ గంటలో ఉన్నది మొన్ని గంటలో ఉంటుంది ఈ క్షణంలో ఉన్నది మరు క్షణంలో ఉన్నది అన్నీ మో అయిపోతూ ఉంటాయి అయినా ఆ గలగల వెనక ఒక చైతన్యం అలా స్థిరంగా ఇటు ఈ గలగల చలనము ఆ చలనం కనుక ఒక కోటస్థ చైతన్యం కలవిందేమి చైతన్యం అలా తెలుసుకుంటారు ఆ తర్వాత ఆ చైతన్యం వేరేం తెలుసుకుంటాను ఆ విధంగా ఆ నది యొక్క శబ్దాన్ని విని దాని నుంచి ఉపనిషత్తును ఆత్మస్వరూపం చేసుకుంటూ ఆ ఓటుమెంట్ ఒకటి ప్రకృతిలో ఉండే శబ్దాలని వినడాన్ని అభ్యాసం చేయాలి ఓంఠాము మహర్షులు డిస్కవర్ చేశారు దాంతో గతంలో ఉంట్రైన్ ఇచ్చిన తప్పులే ఆ ఓంకారం ఎక్కడి నుంచి డిస్కవర్ చేశారు అది ఇవన్నీ చేయలేదు డిస్కవర్ చేశారు ప్రకృతి నుంచి డిస్కవర్ చేశారు ఆ విధంగా ఈ ప్రకృతిలో ఉండే శబ్దాలని వినడము గతంలో పెద్ద తపస్సు చాలా తపస్సు మీరేమీ కష్టపడు అక్కడ తపస్సు ఉల్లాసంగా ఉండే und wurde aber auch nicht so auch auch auch auch auch